ఐదు వందల ముప్పై ఐదవ సంకీర్తం వేదవట్టిక ఏమి వెదకేరు చదివేరు వేదాంతవేద్యుడైన విష్ణుని ఎరగరా తోలే అది గరుడుని తొడగి బాణునిమీద వాలెనుకంసునిమీద వడి ఎగసి ఏలుచాచి చక్రమున గెడపె శిశుపాలును వేలుపులరాయడైన విష్ణుని ఎరగరా ఒక్కెను బలీంద్రుని తొల్లి పాతాళాన కుంగ ఒక్కలాన జలదమ్ము మనకు తెచ్చి పక్కన బ్రహ్మాండము పగులించె పెనువేల వికసపు దైవమైన విష్ణుని ఎరగరా భేదించే రావణాది భీకర దైత్యులనెల్లా నాదించే శంఖమున ఉన్నత జయము తేదదేద ఇప్పుడును శ్రీవేంకటాద్రిమీద वीधि वीधि मेरसे विष्णुनी अरगरा